సరే ప్రార్థన చేస్తాను స్థూత్రం ప్రభా పరిస్థితిలో గొప్ప శక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ స్వరూపకు తండ్రి కృపే స్థుతులు స్తోత్రం గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఇక దినానికి మాకు అనుగ్రహించినయన నీకే వందాలిస్త ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారైనా నిన్ను స్థుతించలాగిన నేను గణపరచలాగిన ప్రభావ మమ్మల్ని నిలబెట్టుకున్న తండ్రి నీకు వందలేసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్వత్రం నత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరం నీకే కలిగింది మా నా దేవాయకు ఉదయం కాల సమయ సన్నికే మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిజైన ప్రభావం మీకు నూతనమైన పశుధాత్మ అభిషేకం అందరికి అనుగ్రహించండి అయినా మీ వాక్యం నుండి సత్యాన్ని గ్రహించలే ఆత్మీయతలు ఇప్పండి మాతో మాట్లాడడం ప్రభావం నడిపించండి ప్రతి ఆటంకాన్ని కొట్టివెండి ప్రభావ నా దేవా ప్రభావికి మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పశుధాత్మ దయచేసి ప్రతి చోట మీకు అందరూ శాస్త్రం పెట్టుకుని ఓ ప్రభావ మీరే మహిమ పాట తెల్లవారు జాము All over the world, the spirit is moving. All over the world, as the prophet said it would be, Hallelujah, all over the world, there's a mighty revelation of the glory of the Lord. AS THE WATERS COVER THE SEA. ALL OVER THE WORLD THE SPIRIT IS MOVING ALL OVER THE WORLD AS THE PROPHET SAID IT WOULD BE HALLELUYAH ALL OVER THE WORLD THERE'S A MIGHTY REVELATION Of the glory of the Lord as the waters cover the sea All over his church God's spirit is moving All over his church as the prophet said it would be Hallelujah All over his church There's a mighty revelation of the glory of the Lord as the waters cover the sea right here in this place the spirit is moving right here in this place as the prophet said it would be hallelujah Right here in this place there's a mighty revelation of the glory of the Lord as the waters cover the sea all over the word the spirit is moving all over the word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 హల్లే థ్యాంక్ యూ ప్రైజ్ లాంక్ యూ సార్ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని చేసుకుంటా పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ కలిగిందైనా ఈ సయాన్ని నామానికి ఎంతో నాలుగు స్థూ పిలుస్తూ అయ్యా ఎంతైనా గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి ఆయా అనుక్షణం ప్రభా ఆయా వాక్యా ప్రభా అనేక సార్లు మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభా సక్రమైనటువంటి సన్మార్గంగా నడిపిస్తున్న దేవునికి ఎంతో వందున్నారు ప్రభా అనే విషయాలు మాకు మాదిరికరంగా ఉన్నారు అనేక విషయాలు ప్రభావితేస్తా ఉన్నారు అయా వాటిని చూసి ప్రభా మేము జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయాన్ని మీరు చూపిస్తా ఉన్నారు సరే మీకు ఎంతో వదునాలి ప్రభా అటువంటి వెలుగులోకి అటువంటి సత్యంలోకి మమ్మల్ని నడిపించి స్థిరంగా ఉండాలని కుంపునాన్ని గురించమని చెప్పుకోబోతున్న వాక్యంలో మీరు సహాయం తెచ్చు ఏసారి జీవం కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం సంఖ్యాఖండము సంఖ్యాఖండము పదహారవ అధ్యాయము నలభై ఒకటి దగ్గర నుంచి ఆ వరకు అంటే యాభై అది ఆ చూస్తే దీంట్లో సారాంశం ఏంటంటే మరునాడు ఇస్రాయేలీ మోసే అహరోలకు విరోధముగా సమాజము ఎవరు ఇస్రాయేలీలో ఉన్నటువంటి అందరూ కూడా మోషేకి అహరోనికి విరోధముగా సనుగుకొంచు యహోవ ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోసే అహరోలకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్ష గుడారం తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను యహోవ మహిమ కనబడెను మోషే అహరోను ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యహోవానని సెలవీయ బలిపిటపు నుంచి దూపమును వేసి వేగముగా సమాజము యొక్కకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత చేయను కోపము సన్నిధి నుండి తెగులు మొదలు పెట్టెను అని అహరుణ్ చెప్పినట్లు అహరుణ్ వాటిని తీసుకుని సమాజం పరిగెత్తి పోయినప్పుడు కాగా అతడు ధూపం ఆ జనుల నిమిత్తం ప్రాయచితం చేశాను అతడు చచ్చిన వారికి బ్రతికి మధ్యన నిలవబడగా తెగులు ఆగను తెగులు ఆగెను కోరాహు తిరుగుబాటున చచ్చిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులకు చచ్చిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని ఇక్కడ ఇస్రాయేలీలైనటువంటి వారే దేవుని తెలుసుకున్నటువంటి వారే దేవుని బిడ్డలకు దేవుని ఏర్పాటుకు వీళ్ళు వ్యతిరేకంగా వెళ్లి చాలా దేవునికి కోపం అప్పించారు ఇది ఈ రోజుల్లో జరుగుతున్నది నాకెందుకో ఇది ఖచ్చితంగా రోజుల్లో జరిగింది దేవుడు ఈ లేఖన భాగాల్లో వస్తే ఈ రోజు అది రిపీట్ అవుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు నార్త్ ఇండియన్ లో ఉన్నటువంటి చర్చెస్ గాని కాస్టర్స్ గానీ చాలా మందికి ఇదే స్థితిగతుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అని నేను విన్నా అయితే దేవుడు ఎవరు వారి దేవుని పిల్లల మీద ఎవరైనా చేస్తే ఆయన కంటి రేపటి మీద అని అనేక సందర్భాల్లో చెప్పారు కాబట్టి దేవుని కోపం అనేది ఆ విధంగా వాళ్ళ మీదకి తెప్పించుకున్నారు దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా వెళ్లి దానివల్ల దానికి వాళ్ళు దాని దాని నుండి ప్రత్యక్షంగా దాని రిజల్ట్ వాళ్ళు అనుభవించారు అయితే ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటున్నారంటే మోషే అహరం ప్రత్యక్షం గుడారం వైపు ఎదురుకు రాగా యహో మీరు సమాజ మందిరం నుండి తొలగిపోవుడి వీళ్ళ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను వారందరినీ నాశనం చేస్తాను అని చెప్తున్నాడు కానీ ఈ రోజు ఈ తెగులు వస్తుంటే ఈరోజు ఈ కరోనా లాంటిది మన మీదకి ఏలుబడి చేస్తా ఉంటే దీని నుంచి తప్పించుకున్నావు అని చెప్పి ఇదిగో ఇది మార్గం అని చెప్పి క్రైస్త సంఘాల్లో దేవునితో మాట్లాడి దేవుని దగ్గరని సమాధానం తెచ్చుకొని అనేకులను రక్షించేవారిలాగా ఈ రోజు సంఘాలు ఏర్పడటం దురదృష్టకరం ఇంకా మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం ఆచారబద్ధంగానే ఉంటూ ఎంతో దేవునికి పెద్దలతో ఆరాధిస్తున్నారు గాని వారు హృదయాలు దూరంగా ఉన్నాయని దేవుని మాటలు చెప్పినట్టు మరి ఇక్కడ ఏంటంటే దేవుడు వీళ్ళిద్దరికి అహరునికి మోసకేం చెప్పారు మీ ఇద్దరు ఇక్కడి నుంచి నేను వాళ్ళ మీద కోపాన్ని ప్రగిలిస్తాను ఇలాంటి సమయాల్లో ఇలాంటి ఉగ్రతలో మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మనం ఇది చదువుకున్నప్పుడు కూడా నాకు ఇంకోటి ఏం జ్ఞాపకం వచ్చిందంటే చిన్నప్పుడు మేము చదువుకున్న సందర్భాల్లో మూడు చేపల కథ ఉండేది కాలమతి మందమతి సుమతి అనేది ఉండేది మూడు ఉండేవి అది కాలా కాలాన్ని ఎరిగి కాలానికి అనుగుణంగా పోయిందేమో ఆ ఆ నేళ్లకి నీళ్లతో పాటు ఉండి నేళ్లకు అనుగుణంగా పోయిందేమో ముందుగానే బ్రతికింది ఈ కాలమతి మందమతి అనేది ఎన్ని హెచ్చరించినా ఎన్ని చెప్పినా అది ఏమైందంటే వాక్యాన్ని స్వీకరించలేదు ఈ జనాల్లో ఇలాంటి వాళ్లే ఈ సమాజంలో ఎంతో మందికి వాక్యాన్ని ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు స్వీకరించట్లేదు విన్నా కూడా ఏదో ముక్కుబడిగా ఉంటున్నావులే ఉన్నావులే అనేదని చెప్పి ఆ నేలల్లో ఉన్నానులే బురదలో ఉన్నానులే అని చేప ఏ విధంగా అనుకుని ఆ ప్రాణాన్ని కోల్పోయిందో ఎండిపోయిన తర్వాత నీళ్లు అదేవిధంగా ఈ రోజు క్రైస్తవ జీవితంలో చాలా ఆ మందమతి లాగానే ఉండ ఉండవాళ్లు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక హెచ్చరిక లాగా చెప్తా ఉన్నాడు మీరు ఇక్కడ నుంచి ఎండిపోండి ముందుగానే దేవుడు బయలుపరుస్తా ఉన్నట్టు జరగబోయే విషయాలు కానీ ఈ రోజు దేవుడు మనల్ని ఆ విధంగా ఉంచి అనేకులను అగ్నిలోంచి బయటికి లాగినట్టు చాలా మందిని ఈ రోజుల్లో మనం కాపాడాలా రక్షించాలా మనం బతకడమే కాదు మనం జీవించడమే కాదు గాని ఎదుటి వారిని జీవింపజేసే విధంగా సత్యంలోకి నడిపించే విధంగా మనం ఉండాలి చూస్తే తెసలోనికం రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదో మొదటి తెశలోనికి రాసిన పత్రిక మొదటి తెస్టులో నిఖులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది చూసుకుంటే సహోదరులరా ఆ కాలము గుర్చియు ఆ సమయమును గుర్చియు మీకు రాయనక్కర్లేదు మొట్టమొదటి మాట ఐదవ వచనంలో ఏం చెప్తున్నారు ఆ కాలం గుర్చి గాని ఆ సమయాలు గుర్చి గాని మీకు రాయనక్కర్లేదు ఎన్ని చెప్పాలి ఎన్ని మీకు ఈ కాలం గురించి వీటి గురించి చెప్పాలి మత్తివార్త ఇరవై నాలుగో అధ్యాయంలో గాని ఇరవై అధ్యాయంలో గాని వీటన్నిటి గురించి ఉంటది అడుగుతారు శిష్యులయ్య నీరాకడికి యోగ సమాప్తికి సూచనలు ఏంటన్నప్పుడు వరుసగా చెప్తా వస్తారు అనేక సందర్భాల్లో ఆయన కాలం సమయం ముగించుకునేటప్పుడు ఉండే సూచనలు ఏంటి అనేది ఈ తెగులు కూడా ఒక రకమైన సూచన అయినప్పటికీ చాలా మందిలో కలగట్లేదు రెండోది ఇక్కడ చూస్తే ఏమైనా ఉంటుంది సహోదరులు అదే ఆ సమయము గుర్చి మీకు రాయనక్కర్లేదు రాత్రి దొంగ ఎలా కూర్చునో అలాగే ప్రభుదినమును వచ్చును మీకు బాగా తెలియను ఈ విషయం బుద్ది లేని కనికల విషయంలో బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని విషయంలో దేవుడు రుజువుగా ఒక ప్రవచనంగా చెప్పి ఉంచాడు అది జరిగినప్పటికీ ఉపమాన రీతి అయినప్పటికీ అది ఇక్కడ నెరవేర్చబడుతుండ ఎన్నో సార్లు అర్థం కావడం కోసం ఎన్నో రకాలుగా దేవుడు వాక్యాన్ని ఆ మన కోసం సిద్ధపరిచి ఉంటే విన్నాగానే సిద్ధపరచపడలేదు అందుకంటాడు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినమూ వచ్చును మీకు బాగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదం వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించుగా తటస్థించును చూడండి ఇక్కడ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన గర్భిణీ స్త్రీ మనం చూస్తే తొమ్మిది ఎనిమిది నెలలు ప్రశాంతంగాను చక్కగాను బాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండాను ప్రశాంతంగానే ఉంటుంది కాని ఆ సమయం వచ్చినప్పుడు చూడండి ఎంత నరకము ఎంత బాధో ఎంత వేదనో ఎంత శ్రమను అనుభవిస్తుందో ఆమెకు తెలుసు ఆ ముఖ్యంగా ఆ స్త్రీలకు మాత్రమే తెలుసు కాబట్టి దీని అర్థం ఏంటి అని ఆ స్త్రీకి ఏ విధంగా గర్భిణీ వచ్చింది అని అంటే ఈ రోజు నువ్వు సుఖంగా ఉన్నావు ఒక దినం ఆ దినాన్ని నువ్వు తాటుకోలేవు దాని ఆ దినాన్ని నువ్వు తప్పించుకోవాలి అని నువ్వు ఎటువంటి గుంపులో ఉండాలి అనేది దేవుడు ఇదే లేఖన భాగాల్లో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రశ్న వేదం వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించను గనుక వారు ఎంత మాత్రం తప్పించుకుని లేరు వారు ఏమాత్రం తప్పించుకోలేరని దేని వాఖ్యం సెలవిస్తా ఉంది ఆ దినము దొంగ వలే మీద కూర్చుటక్కు మీరు చీకటిలో ఉన్నవారు కారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే చీకటిలో ఉన్నవాడికి ఏ ఏం జరుగుతుందో తెలియదు అనేకమైనటువంటి అరాచకాలన్నీ దుర్మార్గతంతా జరిగేది చీకటిలోనే చూడండి మనుషుల్ని చంపటాలు గాని మానభంగాలు గాని మనుషుల్ని ఏదన్నా దొంగతనం గాని ఏది జరిగినా కూడా చీకటి సమయంలోనే జనుల్ని చూడని సమయంలోనే తిరగని సమయంలోనే జరుగుతూ ఉంటాయి వాడు ఆ సమయాన్ని ఆ కాలాన్ని ఎంచుకొని వాడు ఆ పనులు చేస్తూ ఉంటాడు దుష్టుడు కానీ అదే మనం వెలుగుని లైట్ వేసి ఉంచామనుకోండి ఎప్పుడు దీపం వెలుగుతా ఉంది అనుకోండి అడి ఏం చేస్తాడు మన దగ్గర రాలేడు దూరంగా పారిపోతా ఉంటాడు కదా అట్లాగే వెలుగు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే వాడి తెలుసు చీకట్లో ఉన్నవాడికి తెలీదు ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడో తెలీదు కాబట్టి ఎవడికి కనపడకూడదని వాడు చేసే పని అన్ని చీకట్లోనే చేస్తూ ఉంటాడు ఆ విధంగా చీకటిని వాడు ఎట్లాగ దేవుడు రాకడ కూడా అలాగే వస్తుందంటే దొంగతో పోల్చుకోవట్లేదు కాని దేవుడు మనిషి చీకట్లో ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు వాడికి ఏమి తెలియనప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు నువ్వు వెలుగులో ఉండాల్సిన వాటివి అజ్ఞానంలోకి వెళ్లిపోయినప్పుడు దేవుని రాకడొస్తే నీ పెద్దపాటు ఏం చేయగలుగుతావు దేవుడు అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా హెచ్చరించినప్పటికీ వాక్యం ద్వారా పదే పదే జ్ఞాపకం అనేక సందర్భాల్లో ఉపమానిగా చెప్పినప్పటికీ నువ్వు మెరుక్కుగా లేకపోతే జాగరూకుడు ఉండకపోతే దేవుని రాకడ ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి దేవుని దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనం దానికి గురకు తప్పదు ఎందుకంటే దేవుడు గురువుల్ని గోధుమల్ని పెరగనివ్వండి అని అన్నాడు ఒకేసారి దానిమీద దీని వర్షాన్ని కుమరిస్తున్న దేవుడే ఇంకా మారుతుదేమో ఆ గురువు గోధుమగా మారుతుదేమో దీని దీని దీని గుణగన నేర్చుకుంటుంది ఏమో దీని గుణగన దాంట్లోకి వస్తాయేమని అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నప్పటికీ అది మారకపోతే దేవుని ఉగ్రత అనేది తప్పకుండా వస్తుంది అయితే మనం చీకటికి సంబంధించిన వారిం కాము కాబట్టి వెలుగు సంబంధులు కాబట్టి వెలుగులో ఉన్నవారి కాబట్టి దేవుడు ఈ విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు సహోదరులారా ఆ దిన దొంగవలే మీద కూచుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు మరియు రాత్రి రాత్రి వారము కాము చీకటి వారమే కాము కావున రాత్రి కాము చీకటి వారము కాము అంటే రాత్రి అది చీకటే అంటే కొంచెం సగం సత్యం సగం అసత్యం రాత్రి అంటే అంటే ఆ రాత్రి ఆరు గంటలకు రాత్రి ఏడు గంటలకు అని అనుకుంటాం సాయంత్రం అయితే ఆ ఇది ఏంటి అని అంటే కొంచెం వెల్తుడిగా ఉంటుంది కొంచెం చీకటిగా ఉంటుంది కానీ కాలం గడిచిపోయేటప్పటికి పూర్తిగా సంపూర్ణమైన చీకటి అవుతుంది కానీ మనం సగం అసత్యంలో లేము సగం సత్యంలో లేము పూర్తిగా అసత్యంలోనూ లేము మనం ఉంది వెలుగు సంబంధం కాబట్టి దేవుడు ఈ విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు కాక యుందము నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి ఉన్నాము గనుక మత్తులుమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణను శిస్త్రాణముగా ధరించుకుందాము చూడండి మనం పగటి సంబంధం అయి ఉన్నాం కాబట్టి రాత్రి వేళ మొత్తుగా ఉండేవాళ్ళ రాత్రి పూట కొనుక్కునేవాళ్ళలాగా కొనికేవాళ్ళలాగా మనం వండుకోకుండా మనం ఏ విధంగా ఉండాలంటే మెలుకుగా ఉండాలి అనుక్షణం దేవుడు ఇచ్చేటువంటి ఆ తలంపులు దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం కోసం ఎలా ఏ విధంగా ఈ శ్రమల కాలం నుంచి తప్పించుకోవాలి జ్ఞానం కోసం కనిపెట్టుకోవాలి ముందుగానే అడగాల తెలుసుకోవాలా ఈరోజు మనం అందరం అనేకులకి ఈ విధంగా మార్గదర్శకులుగా ఉండి మనం అనేక అనేకులకి ఈ విధంగా వాళ్ళకి జాగరూకు జాగరూకత అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అనేకులకి వివరించే వాళ్ళగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనేది నేను నమ్ముతున్నాను కాబట్టి ఎందుకనగా మనం ప్రభు అయిన ద్వారా రక్షణ పొందటకే దేవుని వలన నియమించను కానీ ఉగ్రత పాత్ర ఉగ్రత పాలకుటకు నియమింపలేదు చూడండి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన మన ఉగ్రత అప్పచెప్పడానికి కాదు మనల్ని రక్షించడానికి రక్షణ పొందడానికి అనేకులను రక్షించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు మనం మేలుకొని ఉన్నాను నిద్రపోవచ్చున్నాను తనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను కాబట్టి మీరు ఇప్పుడు చేయబోనట్లు చేయచున్నట్లుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి చూడండి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనం ఎదుటివాడికి మార్గదర్శిగాను ఎదుటివాడికి వెలుగుగాను మనం ఉండకపోతే మన వెలుగ్యుండి ఉపయోగం ఏముంది మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు కాబట్టి ఆ వెలుగు అనేకులకి చీకటి చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించేదిలాగా ఉండాలి మన జీవితం మాదిరికరంగా ఉండాలి కానీ చీకటిలో చీకటి సంబంధితులతో ఉన్నట్టుగా మనం ఉండకూడదు సగం సత్యం సమసత్యంలో ఉండనే ఉండకూడదు అనేది లేఖన భాగం గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని చూస్తే మనం ఈ విషయాన్ని గత వారం నుంచి ధ్యానిస్తానే ఉన్నావుల గ్రంథం మూడవ రెండవ వచ్చిన చూస్తే నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగాను నా కనబడలేదు కనుక జాగారు చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము చూడండి మనం జాగ్రత్త కలిగి మన మెరుకు కలిగి అనేకు మనం రక్షించేవాడిలాగా పాడేవాడిలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కోరుకుంటున్నాడు కాబట్టి అలాంటి జీవితంలో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న దుర్దినాలలో నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఈ చెగుళ్ళ నుంచి వ్యాధుల నుంచి కరువు నుంచి వీటన్నిటి నుంచి ఏ విధంగా మనం తప్పించుకోవాలి ఏ ఏ విధంగా తప్పించుకొని దేవునికి మహిమకరంగా మనం మనమే తప్పించుకోవడం కాదు అనేకుల్ని ఆ పాప ఆ సంఖ్యలో నుంచి ఆ బంధకాలలో నుంచి మనం రక్షించి కాపాడేవాడిలాగా ఉండేలాగా దేవుడు మన మరి ఆ విధంగా అటువంటి ఏర్పాట్లు ఉంచుగాక ఆమె దేవుడు కొంచు వాక్యాన్ని జీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలిగిందైనా జీవం కలిగిందైనా అయ్యా మాట్లాడే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు తండ్రికి ఎంతో అనుస్థితులు స్తోత్రాలు ప్రభు ఇదిగోనైనా మరి ఆ ఆ రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ప్రభు మొట్టమొదటిగా ఆ కాలం గురించి నేను చెప్పనవసరం లేదు నేను అనేక సార్లు నీకు ఆల్రెడీ చెప్పానని చెప్పి మొట్టమొదటి వాక్యంగా చెప్తున్నారు ప్రభా అయ్యా ఈ కాలం శ్రమల కాలంలో ఉన్నాం అయా దుఃఖ దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం ప్రభా వీటిలో నుంచి అనేకుల్ని కాపాడటానికి రక్షించడానికి అయ్యా మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు తండ్రి నీకెంతో బొందునాల ఈ సత్యస్వార్థను అనేకులకి చెప్పిన ఆయన అయా మేము వారిని కాపాడలాగను అయా ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తుల కోసం కాక పర సంబంధమైనటువంటి ఆస్తి కోసం అయా మరి ముఖ్యంగా నీ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి నీ రాజ స్వార్థను ప్రకటించడానికి అనేకుల్ని కాపాడటానికి రక్షణ మార్గం తీసుకురావడానికి అయా మమ్మల్ని నేర్పరచుకున్నందుకు ఎంతో ఉండాలి అయా స్థిరపరచండి మీరు సహాయకులుగా ఉండండి మీరు ఇంకనూ నడిపించండి ప్రభా మాలో ఇంకేదైనా లో లోపాలు ఉంటే ప్రభా వాటిని సరిచేసి సంపూర్ణమైన పాత్రగాను పనిముట్టుగాను మీరు వాడుకోమని అయ్యా మేము ప్రాధాయపడుతున్నాం ఈ లోకంలో ప్రభా అయ్యా ఏదో క్షణక్యమైనటువంటి గణత కోసం కాదు కాదు గాని ఆయాన్ని విచ్చేటువంటి బహుమానాల్ని అయ్యాన్ని విచ్చేటువంటి జీవకే రితాలని వీటి అన్నింటినీ పొందుకొని బిరుదు పొందుకునే రీ దగ్గర ఆనందించలాగానే నీ పాదాల గడుపులాగా శాశ్వత రాజ్యం కోసం ప్రయాసపడలాగా మమ్మల్ని అటువంటి ఏర్పాట్లో ఉంచుకొని నీ వరకు మమ్మల్ని రూపాయ సిద్ధపరచుకున్నాను ఏ సహజ కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మీరు కూడా ప్రార్థం చేసాం పరస దర్వ ఉదయం మీకు మానాలైనా తర్వాత తెలుగు తండ్రి మీకే కృతజ్ఞతలు తెలియన ప్రభు చివరి పాకానికి మేము తండ్రి కానీ ఈ సంవత్సరం గురించి మేము మాట్లాడుతున్నాం కానీ ప్రభావ ఇక యుద్ధ సమాప్తికి సంబంధించిన విషయాల గురించి మేము మీతో మాట్లాడుతున్నాం ప్రభావాలు మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మేము జీవించాలి ఏ రీతిగా మీ కొరకు సిద్ధపడ ఎందుకంటే ఈ లోకప్పుడు గవర్నమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి ప్రభావ తిరిగి ఫెయిల్ ఆ టైంలో మీ గవర్నమెంట్ స్థాపించబడుతుందని మేము ప్రవేశాలు అందించినాం ప్రభావ మీ యొక్క దినానికి త్వరగా సిద్ధపడుతున్నాం ప్రభావ ఏ ఈ లోక మీరు సమాంతంగా వస్తుంది గ్రహించలేదు ప్రభు మీరు దొంగ వేలే వస్తున్నారు నేను ఎవరైతే జాగ్రత్తలు ఉండకపోతారో వారి జీవితం ఈ యొక్క వాన్యాయంగా ఉంటుంది అన్న విషయాన్ని ప్రభు ఎక్కడని తండీ ఈ విషయాలు మేము అనేది ప్రకటించాలా ఎక్కడ అవకాశం పడుతుంది అక్కడ దాని కొరకు మేము డిడీ సిద్ధంగా ఉన్నారు మేము మా పంపించమని ప్రార్థిస్తున్నాం ఎవరు వింటారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను ఈసైరస్ విజృంభిస్తుంది సెకండ్ వర్షన్ ప్రభావ బహు భయంకరంగా ఉంది ఈ వైరస్ మొదటి దానికంటే భారీ భయంకరంగా ఈరోజు రిపోర్ట్ చూస్తున్నాం పొద్దున ప్రభు అయినా అది ఎటువంటిది కానీ కానీ మీ యొక్క ఆమోదం లేకుండా ఈ లోకంలోకి ముఖ్యంగా తండ్రి మీ బిడ్డలు అది ముట్టది మీరు అది మాకు చూపించినది మీ యొక్క అభిషేకంలో ఉన్నవారి ఎవరు మీ ఇవ్వండి ముట్టలేదని అవును ప్రభా అనేక మంది క్రైస్తవుల జీవితంలో అది మోస్తుండగా మేము చూస్తున్నాంనైనా అది శాప పూరితంగా శిక్షకు కారణంగా ఉన్నట్లు మేము చూస్తున్నాంనైనా సహాయపడానికి అండి క్షమించమని ప్రార్థిస్తున్నాం మీ బిడ్డల్ని మాసారి క్షమించే ఒక అవకాశం ప్రార్థిస్తున్నాం కండి అది అందరినీ కొట్టుకొని పోతుంది ప్రభా మని ప్రార్థిస్తున్నాం మీకు ఉగ్రత ఈ లోకం మీద మీరు కుమరించిన చూసినప్పుడు అవును నేను కానీ మమ్మల్ని ముద్రించుకొని సీల్ చేసుకుని కాపాడేందుకు ప్రపంచం అంతకు దాన్ని బట్టి మీకు మన గొప్ప జనం మహాశ్రమల గుండా వెళ్తున్న వారి పట్ల కనికరం చేపించండి వారి పట్ల జాలి చెప్పించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉపశమనం కల్పించమని సంపూర్ణంగా సమర్పించుకుని యథాపత్ర జీవించే బిల్లుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను క్రైస్తవ సంఘాలలో తను మళ్ళీ తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను ఏ క్రమంలోనే ప్రభా క్రైస్తవ సంఘం విజృంభించాల ప్రభా మరిశేషమైన సేవ చేయాల పాస్టర్స్ కిల్ ఇంగ్ దయచేయండి ప్రభా వారి ప్రాధాన్యత ద్వారా మనుషుల స్వతంత్ర ఉందన్న ప్రభా అయితే తను మళ్ళీ విష పూరితమైన జీవితం ఆరంభం కాబోతుంది తండ్రి మా దేశంలో త్వరలో ప్రత్యేక విషాలలోకి ఆ విషయాన్ని వాళ్ళు పంపిస్తున్నారు ప్రభావం ఏ రిగా మేము ప్రార్థన చేస్తే ఆ విషయాన్ని మీరు తీసేస్తారో చూపించమని ప్రార్థిస్తున్నాం ఎలిషా కాలంలో జరిగింది ప్రభావీ విషయం ఉన్నదాన్ని వాళ్ళు గ్రహించగలిగింది కాని ఆ సేవకులు శిష్యులు దాన్ని తేలికపోయినారు ప్రభా ఎలీ తీరాల్సి వచ్చింది ప్రభా పిండి ముద్ద తీసుకొచ్చి పిండి దాంట్లో కలపడం వల్ల ఆ యొక్క విషయం పోయినట్లు మేము చేస్తున్నాం నేను మీరే తనమని పిండి ప్రభావ పళ్ళకు నుంచి వచ్చిన జీవాహారం వాక్యం మేము వాడాలా ఆ విషయం కలిగించాలా మనుషుల జీవితాల నుంచి అటువంటి వాక్యాలు మాకు బయటపరచండి ఆ వాక్యం వాడినప్పుడు అద్భుతాలు మేము చూడాలా ప్రభావ అటువంటి జీవిత కాలంలో మేము సిద్ధపడుతున్నాం సహాయపదండి ఎప్పుడు చూడలేని ఎప్పుడు కనలేని విధానంగా అటువంటి భయంకరమైన కాలంలో మేము నిన్నం లేదు అందరూ అంతా నిమ్మలంగా ఉందనుకుంటున్నారు అప్పుడు అమాంతంగా ఎవరు గుర్తుకపోయినారు ప్రభా ఎవరు చూసుకున్నారు ప్రభావ అంత సుఖానుభవానికి ఆశ అలవాటు పడ్డారు ఏసో జీవితంలో ఉంది నేను సహాయపడి కనుకరించి మహిళందమని ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ లెవెల్ సేవ జీవితానికి మనందరినీ సిగపరచండి ప్రతి ఒక్కరికి ఆధారకరంగా సహాయపడమని అటువంటి ప్రేమ మా హృదయాల్లో పుట్టించండి ప్రభు ఇతరుల బాగోగులు ఆలోచించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ఆటవర్షపరచుకొని మా కుటుంబాలను కాపాడండి బిడ్డలుగా ఆశీర్వించండి కాకపో గల రావాల్సిన మేలన్నెట్టి తెచ్చండి ఆగిపోయిన ఆశీర్లు అన్నింటి రప్పించండి ఏ రాక వరకు మమ్మల్ని అందరినీ చుకోమని ఏ సేకరిస్తున్నా మార్థిస్తున్నాం తండ్రిగా ప్రార్థించేస్తున్నాం రిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవానికి వందలేసయ్య గొప్ప దేవ పరిశుద్ధి నైన వాకింగ్ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావానికి వందాలేసయ్య నా దేవ మేము ఏ రీతిగా జీవించాలనే విషయం మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ సేవ ఏ రీతిగా అది ఆరంభం కాబోతున్న విషయాలు మాకు చూపించిన ప్రభావానికి వందాలేసయ్య నా దేవ నా ప్రభా తెలు సమీపించినప్పుడు ప్రభావ మోసే ఆహారంలో ప్రభావ నా తన ఏసే ప్రభావ మోసే ప్రభా సన్నిధిలో ఉన్న ఆహారంలో దూపాతి చేత పట్టుకుని పరిగెత్తి ప్రభావ తెగుల మధ్యలో ప్రభా ఆయన అక్కడ వెళ్ళినప్పుడు తెగులు ఆగిపోయిన ప్రభావ వాళ్ళు అక్కడ ప్రాయచితం చేసినప్పుడు ప్రభావ ఆయన తెగులు ఆగిపోయిన ప్రభావ నాకే ఇస్తే ప్రభా ఆగా ప్రభా మీకు ఉగ్రత చూస్తుండగా ప్రభావ మీరీతిగా ప్రభావ మీ బిడ్డలు మీ నడిపించాలి జ్ఞానం ఇచ్చే అన్ని ప్రభావ తెలిపోయిన ప్రభావ వాళ్ళ జీతాలు ముగించుకుంటున్నారు ప్రభావ కనికేరించమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలో రావాల ప్రభా మీరు సాయపడ ప్రార్థిష్టమైన నా దేవా మీరు ఆకట సమీపం ఉంది ప్రభా ఆయన మీ జాగరూకులమై ప్రభావ ప్రతి క్షణం ఈ యొక్క విషయాల ప్రభావం జ్ఞాపకం చేయాలి ప్రేమతో ప్రకటించాలా ప్రతి గిడ్డ ప్రభావ మీతో మీరు నడిపించాలి ప్రభావ ఆయన భయంకరమైన కాలు మేము ఉంటున్నాం నా దేవ ఈసూ ప్రభా ఆ దినంస్ అకస్మాత్తుగా మీ మీద గురి వచ్చినట్టు కోసుకున్నాం మీరు జాగ్రత్తగా మెలకు ప్రార్థించమన్నారు గొప్ప దేవ హీసు ప్రభు లోకం అంతా ప్రభావ అంతా నిర్మలంగా ఉందని అది లోకల్ నెమ్మదిగా ఉందని ప్రభావ మీరు వాకిందరూ మాట్లాడు ప్రభా ఆ కాలంలో ఉన్నారు ఆ రీతిగా ఈ చివరి కాలంలో కూడా ఆ రీతి బహు విశేషంగా ఎక్కువ ఉన్నారు ప్రభావ ఆయన ఇస్తున్న మీకు కనికరించి ప్రార్థిస్తాం క్షమించని ప్రభావ ప్రతి బిడ్డను అయితే మీ తట్టు చూడలే గొప్ప దేవ మీకు అభిషేకం ప్రతి సంఘానికి కనుగించండి గొప్ప పట్ల మీకు కనికరించుపించడం ప్రార్థిష్టం ఒక వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపరచని ప్రభావ వాళ్ళ పాపం మీరు క్షమించండి చివరి దశలైన ప్రభావం మీ మీకు సమర్పించుకోలేదని ప్రభావ ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని రక్షించడం ప్రార్థిష్టం మీ కృపలో నా దేవాలకు వందలు ఇస్తాయా ఇంకా విషయాలు ప్రభావం అనేక ప్రకటించాలా మీరు చెప్పిన ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవెడుతుంది మీ సెకండ్ ఫేజ్ లో ప్రభావం నా ఉగ్రత ఇంకా మీ మధ్యలో ఉందని మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఆయన ఇస్తాయా ఇస్తే ప్రభావ ఇంత భయంకరంగా ఉందో ప్రభావం అనేక దేశాల ఆరంభమై విస్తరిస్తుంది ప్రభావ కానీ మేము మాకు భయపడము ప్రభు ఎందుకంటే ముందుగానే చెప్పిన ప్రభావ మీకు అభిషేకం ఉన్న వాళ్ళ వాళ్ళు ముట్టదన్నారు ప్రభావ నా దేవాలయ ఇస్త ముద్రలో మమ్మల్ని ముద్రించుకుంటే కలిపి మీకు ఆకచిత ముద్రించుకున్నారు అన్ని కుల ఫీలింగ్లకు రావాల ప్రభావ అందుకోసం మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ చివరి కాలంలో ప్రభావ అయినా మీ బహు విశేషమైన మీ సేవలు చేయాల అన్ని తో ప్రకటించాలా ఆ ఒక వైరస్ నుంచి ప్రభావ మీ అద్దెకు రావాలా ప్రభావ మీరే మీరే కొండ చోటు ప్రభావ దాగుకొని చోటు మీరే ప్రభావ మీ రెక్కల కింద వస్తే సురక్షితం ప్రభావ దేవ ఇస్తే ప్రభావగా ఊరి నుంచి ప్రభావ బిడ్డలు మీరు తప్పించిన ప్రభావ మీరు కింద ఉండాల ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు రెక్కల రావాల ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావం మీ సన్నిధిని నడిపించాలా అబద్ధ బోధల నుంచి మనుషులు విడుదల పొందాలా ఇప్పుడైనా ప్రభుత్వం తెలుసుకునే ప్రభావం సృష్టించాలా ప్రభావ ఓ దేవ బ్రహ్మఖర్చు ఆత్మ నుంచి వాళ్ళని విడుదల రహించమని గొప్ప దేవాన తని ఇసు ప్రభావ అనేక ఇంకా గుర్తిగా ప్రభావ తండ్రి లోకంలో నిదానాలతో వాళ్ళు పాటిస్తున్నారు ఆయన ఇసు ప్రభా వాళ్ళ పట్ల మీ కనికెరిని చూపించిన ఐనా ఇసు ప్రభానా ప్రాంతాలకు వెళ్ళి ప్రభావ మీ వాక్యం ప్రకటించాలా వాళ్ళు మీ చంద్రని నటించాల మీరు సహాయపడమని ప్రార్థిస్తాం ఇక సమాప్తి చివరి అంచెలుంటుంది కదా ప్రభావ మీ చివరి వరకు మీ రక్షణ ప్రాణాలకు మేము నిలబడి అన్ని చెంతమంది నడిపించాలా ప్రభావ జాగరూకులు మేము ప్రతి క్షేత్ర జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థతో పరిశుద్ధతో ప్రభావం బయలు కలిగి ప్రభావ రీతికరమైన సేవ చేయాలని సహకారండి మీకు నూతనమైన అభిషేకం అందరికీ అనుగ్రహించండి గ్రూప్ ప్రతి ప్రదర్శన కుటుంబాలు మీరు జీవించండి ఆశ్రయించండి పరిశుభాత్మ అభిషేకం జరుగుతుంది ప్రభావ ప్రతి చోట మీకు అయినా ఇంత ఇంతమంది అయితే రాలేదు వాళ్ళ కుటుంబాలు మీరు బలపరచని స్థిరపరి నూతనంగా అభిషేకంగా వాడుకోండి నా దేవనా ప్రభు దినవంత ప్రభావం నూతనమైన నడిపించండి చోట ప్రభావ మీరే సరళి నడిపించిన అద్భుతాలు జరిగించండి ప్రతి ఒక్క బిడ మీద ఆకర్షించబడి ఆయన సహాయపడండి ఆయన ఈ ప్రభావ మీరే ప్రతి బిడమీ ఆకర్షించుకోండి మీరు నూతన అభిషేకం దయచేసి బంధకాల నుంచి మనుషులు విడుదల పొందాలి శీకర్ శక్తుల నుంచి మనుషులు విడుదల పొందాలా ప్రభావ అంటే గొప్ప కార్యం జరిగించండి ప్రతి బిడ మీద ఆకర్షించుకుని మీరే పరిశుద్ధాత్మక కార్యకు బలంగా జరిగించి ఆయన మీ నామానికి మేము తీర్చుకోమని త్వరలో ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినంత మన తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానము మనకును సకల పరిశుద్ధులకును ఈ వ్యాధి వ్యాధి గ్రస్తులకును సదాకాలంతో నడిపించడం గాక ఆమె అలలయ్య అలలయ్యాడం